శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చవిరచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేక మనబడు నాలుగవ ప్రకరణంలో ఐదు శ్లోకాల పర్యంతము తెలుసుకున్నాం సృష్టి రెండు విధాలుగా ఉంటుంది అని శ్రీ విద్యారణ్య గురుదేవులు జీవ సృష్టి ఈశ్వర సృష్టి అని చెప్పినాడు వాస్తవంగా వ్యవహారిక రీత్యా ఒకటే సృష్టి కానీ ఆ సృష్టిలోనే కొంత భాగాన్ని నేను నాది అని అభిమానించడం అంతవరకు ఆ జీవుని యొక్క అభిమానం మేరకు అది జీవ సృష్టి అని చెప్పబడింది అయితే ఈ సృష్టి ఈశ్వర రచితము ఇది సిద్ధాంతం కానీ కొంతమంది వాదులు జీవుల అదృష్టం ద్వారా ఈ సృష్టి ఏర్పడుతుంది అని వారికి సమాధానంగా అనేక శ్రుతులను ప్రమాణముగా ఇస్తూ బ్రహ్మమే జగత్ కారణము బ్రహ్మం అంటే శుద్ధ బ్రహ్మం కాదు విశిష్ట బ్రహ్మం మాయా ఉపేత చేతనం లేదా మాయా విశిష్ట చేతనం అనండి మాయా ఉపాధిక చేతనం కారణోపాధి కలిగినటువంటి చేతనము ఈశ్వరచేతనము అదే జగత్ కారణము కార్యోపాధి రం జీవ కారణోపాధి రీశ్వర పూర్ణబోధో వశిష్యతే అని సుఖరహస్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా కారణోపాధి కలిగిన వాడు ఈశ్వరుడు కార్యోపాధి కలిగిన వాడు జీవుడు ఆ కారణోపాధిగా ఈశ్వరుని చేతనే ఈ జగత్ సర్జనము అయ్యింది జగత్ యొక్క ఉత్పత్తి జరిగింది అని అనేక శ్రుతులను ఉదహరిస్తూ శ్వేతశ్వేతర ఉపనిషత్తు ఐతరీయ ఉపనిషత్తు మరియు తైత్తరీయ ఉపనిషత్తు ఆధారంగా జగత్ కారణం ఈశ్వరుడు అని నిరూపించి ఇపుడు చాందోగ్యే అపి బ్రహ్మణ ఏవో జగత్సరస్ శృతం ఇదమితి అని అంటూ ఆరో శ్లోకానికి అవతారిక ముప్పై అంకం చాందోగ్యము కూడా చెప్తుంది ఈశ్వరుడే జగత్ కారణము అంటే బ్రహ్మణ ఏవ అని చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మం అంటే ఇక్కడ మాయా విశిష్ట చేతనం అతని నుండే ఈ జగత్తు ఉత్పన్నమైంది అని అంటూ చంద్రుతి కూడా చెప్తుంది శ్లోకం చదవండి ఇద్రే సహుత్వాయ తేజోబన్నా సమగాహ అగ్రే అంటే సృష్టి ఉత్పత్తి పూర్వము ఇదం అంటే ఈ దృశ్యమాన జగత్తు ఇదంతా కూడా సద్వ ఆసే సద్రూప బ్రహ్మము గానే ఉండేను ఆ సద్రూప బ్రహ్మమే తహుత్వాయ ఐక్షత నేను బహురూపులుగా అవుదును గాక అని ఈక్షణ చేసింది ఆ చైతన్యం చేసే తేజ అపు అన్న అంటే తేజభూతము జలభూతము మరియు పృథి భూతం మూడు భూతాలను ఉత్పన్నం చేసాడు ఆ తర్వాత ఇక ఆ జగత్తులో అండజము స్వేదజము ఉద్బిజము జరాయుజము అని నాలుగు ప్రకారాలుగా ప్రాణికోట్లను సృష్టించినాడు అయితే ఇక్కడ శృతిలో మూడు రకాలుగా జీవులే ఉత్పన్నమైనారు అని చెప్తున్నాడు కానీ ఉపలక్షణంగా నాలుగు రకాల బోధులు జరాయుధం అండజం స్వేదజం ఉద్భిజము అని తెలుసుకోవాలి సరే ఈ విధంగా ఎవరు చెప్తున్నారు సామగాహ సామవేదం ను అధ్యయనం చేసేటువంటి వాళ్ళు చెప్తున్నారు చంద్రోగా శృతిలో ముప్పై నాలుగో అంకం చూడండి సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం ఇది సద్్రూపం అద్వితీయం బ్రహ్మణ ఉపక్రమ్య ఇదం అగ్రే అంటే ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సద్రూప బ్రహ్మం మాత్రం ఒకటే ఉండెను ఏకం ఏవ అద్వితీయం సజాతీయ విజాతీయ స్వగత భేద ఒకే ఒక సద్రూప బ్రహ్మం మాత్రమే ఉండేను అని ఈ విధంగా చాంద్రోగ్య శృతి ఉపక్రమం చేసి తది ఐక్షత బహుశా ప్రజాయేయా తద్ అంటే ఆ బ్రహ్మమే ఐక్షత అంటే ఈక్షణ చేసింది ఏమని బహుశ్యాం ప్రజాయ్య నేను బహురూపులుగా అగుదును గాక నేను అనేక రూపులుగా అగుదును గాక అని ఈ విధంగా సంకల్పం చేసి మూడు భూతాలను మొట్టమొదటి ఉత్పన్నం చేశాడు ఇక్కడ మూడు భూతాల యొక్క ఉత్పత్తి క్రమనే చెప్పింది చాందోగ్య పంచభూతాల క్రమ చెప్పలేదు తత్తేజో అసృజత మొట్టమొదలు తేజోభూతాన్ని ఉత్పన్నం చేసింది ఎవరు ఆ సద్రూప బ్రహ్మము ఇదిన తిక్షణ పూర్వకం తేజో అబ్ అన్న స్రష్త్వం అభిదాయ ఆ పరబ్రహ్మే ఈక్షణ తేజో తేజోభూతము జలమును పరి అన్నం అంటే పృథ్వీని ఈ మూడు భూతాలను ఉత్పన్నం చేసిందని అభిదాయ చెప్పి తేషాం కలు ఏం భూతానం త్రీనియవ బీజాన్ని భవంతి అండజం జరాయుజం ఉద్బిజం ఇత్యాదిన అండజాలి శరీర నిర్మాతృత్వం చ సామగ్రా వర్ణయంతిర్థ భూతాలను ఉత్పన్నం చేసి ఆ భూతాల నుండి త్రీనియవ బీజాన్ని భవంతి మూడు బీజములే ఉత్పన్నం అవుతున్నవి అన్నాడు ఏమిటి అండజం జరాయుజం ఉద్బిజం అంటే అండం నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ప్రాణులు పక్షులు పాములు మొదలైనవి మరి జరాయిజం అంటే మావి నుండి ఉత్పన్నమైన మనుష్య గోవులు మొదలైనటువంటి ఉత్బీజములు అంటే భూమిని పెళ్లగించుకొని భూమిని చీల్చుకొని ఉత్పన్నమయ్యేటువంటి లతలు గుల్మాలు వృక్షములు ఈ మూడు రకాల బీజములు ప్రాణిపోట్లు ఉత్పన్నమైన అని అయితే మన అనుభవ చూస్తే ఎట్లున్నది ఇంకా ూకా మొదలైనటువంటి స్వేదజంలు కూడా ఉన్నాయి అవి కూడా ఇక్కడ సంగ్రహం చేసుకోవాలి మూడు భూతాలని చెప్పినా గాని పంచభూతాలను సంగ్రహం చేసుకోవాలి మూడు విధాల సృష్టిని అంటే అండజ జరాయుజ ఉద్భిజం మూడు చెప్పింది కదా ఇక్కడ నాలుగిటిని సంగ్రహ చేసుకోవాలి ఇదంతా బ్రహ్మ సూత్రంలో చక్కగా సమన్వయం చేయడం జరిగింది ఇత్యాదిన అండజాది శరీర నిర్మాతృత్వంతో సమగాహ వంటి ఈ విధంగా అండజాది శరీరాలను నిర్మాణం చేశాడు అంటే జగత్కర్త ఈశ్వరుడు అంటే బ్రహ్మము అని చంద్ర శృతి చెప్తోంది అయితే ఇక్కడ కొంచెము విచారణ చేద్దాము సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సద్రూప చైతన్యం మాత్రమే ఉండే స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి సద్రూప మాత్రమే ఉండే ఆ చైతన్యమే ఆ బ్రహ్మమే ఈక్షణ చేసింది ఏమని బహుశ్యాం ప్రజాయ అంటు అనేక రూపులుగా అగుదును గాక అని ఈక్షణ చేసింది ఈక్షణ చెయ్యాలి అని సంకల్పం చేయాలంటే ఆలోచన చేయాలి అంటే శుద్ధ చైతన్యంలో సంభవిస్తుందా శుద్ధ చైతన్యంలో సంకల్పం వికల్పాలు ఉన్నాయా జగత్ కర్తృత్వం ఉందా జగత్ కారణత్వం ఉందా లేదు కదా మరి సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఒక శుద్ధ చైతన్యం మాత్రం బ్రహ్మం మాత్రమే ఉందని చెప్తుంది శాస్త్రము మరి ఆ శుద్ధ చైతన్యమే ఈక్షణ చేసింది చెప్తుంది మరి శుద్ధ చైతన్యం నందు ఈక్షితృత్వం ఎలా సంభవిస్తుంది సంకల్పం చేసేది ఎలా సంభవిస్తుంది విగతకారణత్వం ఎట్లా సంభవిస్తాయి శుద్ధ చైతన్యం నందు అని ఈ విధంగా శంక కలిగేందుకు అవకాశం ఉంది ఆ శంకకు సమాధానం పూర్వమే చెప్పబడింది శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఎక్కడ అంటే పంచమహాభూత వివేకంలో అరవై పేజీలో నలభై ఒకటో టిప్పను చూడండి ఒకసారి మళ్ళీ తిరిగి వెనక్కి తెలిసి చూడండి బాసఠ వా పేజీ ఎక్తాలిస్ వాటిఫన్ ఒకసారి మళ్ళీ చూడండి యి ప్రళయకాలమే ఆరు వస్తువుతో బ్రహ్మమే నహి హే ప్రళయకాలంలో బ్రహ్మం కంటే వ్యతిరేక్తంగా వేరే వస్తువు అయితే లేదు మరి ఆ బ్రహ్మమే జగత్తును సృష్టించింది అని చెప్పడం అయింది తథాపి శుద్ధిసే సృష్టికే అసంభవకరి మరి శుద్ధం నుండి సృష్టి యొక్క ఉత్పత్తి అవుతుందా కాదు శుద్ధ చైతన్యం జగత్ కారణం కాదు అప్పుడు మరి ఏం చెప్పవలసి వచ్చింది మాయా ప్రకృతి విద్య మాయన్నంత మహేశ్వరం అని చెప్పిన ప్రకారంగా అంటే జగత్ ప్రకృతి ఉపాధి కారణం దాన్ని స్వీకరించన్నాడు అని చెప్పవలసి వచ్చింది అతడే మహేశ్వరుడు మాయన్నంత మహేశ్వరం ఆ మాయాను కల్పించి ఆ మాయను ఉపాధిగా స్వీకరించి మహేశ్వరుడైనాడు ఇప్పుడు ఆ బ్రహ్మము ఎట్లయింది మాయా విశిష్టమైంది అంటే మాయా అనేది ఒకటి ఉంది మాయా ఉపాధిక చేతనం బ్రహ్మం కూడా ఒకటి ఉంది రెండు ఉన్నాయా లేదా ఇప్పుడు ఇంకా సృష్టి ఉత్పన్నం కాలే ఉత్పన్నం కాక ముందుకు కావడానికి ఈక్షణ చేయాలి ఈక్షణ చేయాలంటే శుద్ధ చేతనం సంభవించదు మరి మాయను స్వీకరించవలసి ఇంకా సృష్టి ఉత్పన్నం కాలేదు ఇప్పుడు ఆ ప్రళయకాలంలో ఏకం ఏవా బ్రహ్మ అని ఏదైతే చెప్పబడిందో ఇది వ్యాఘాతం అవుతుంది కదా మాయ ఉండగా ఏకం ఎట్లా చెప్తావు నువ్వు ఒకవేళ ఏకమే ఉండదంటే అది శుద్ధమా విశిష్టమా విశిష్టమైతే చెప్పడానికి రాదు ఏకమని చెప్పాలంటే శుద్ధమే చెప్పాలి శుద్ధం జగత్ సరస్టువం సంభవించదు జగత్తును ఉత్పన్నం చెబుట సంభవించదు కేవలం ఒకే ఒక శుద్ధ చైతన్యం ఉండదంటే జగత్తును ఉత్పన్నం చెయ్యట ఆ బ్రహ్మం నందు ఆ బ్రహ్మం జగత్ కారణం అట్లా సంభవించదు ఒకవేళ మాయను స్వీకరించావనుకో అప్పుడు ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అనేటువంటి శృతికి విరోధం ఏర్పడుతుంది ఈ విధంగా ఉభయత పాష రజ్జునయి రెండు విధాలుగా ఆపత్తి వస్తుంది మాయను స్వీకరిస్తే ద్వైత పష్టి కేవలం అద్వైతాన్ని మేము చెప్తామని అంటే అద్వైతం నందు జగత్ కారణత్వం సంభవించదు మరి ఇలా చెప్తారు చెప్పండి అని ఈ విధంగా ఈ శృతి కరి మాయా శక్తితో బ్రహ్మ విషయ హై సృష్టి కంటే పూర్వము మాయా రూప శక్తి బ్రహ్మనందు ఉంది అనే స్వీకరించాలి అయితే మాయా విశిష్టికి అద్వితీయత సంభవినీ ఎప్పుడైతే మాయాను స్వీకరిస్తామో అప్పుడు మాయా విశిష్టమైన అంటే మాయా ఒకటి చేతనం ఒకటి రెండు కలిసి ఉన్నాయి మరపుడు అద్వితీయత్వం అనేది బ్రహ్మకు సంభవించదు అద్వైత హాని ఏర్పడుతుంది ఆ శంకే ఆ సమాధాన హే ఈ శంకకు ఈ విధంగా సమాధానం చెప్పబడింది జైసే సుశుక్తి కాల విష ఆత్మా మే మిథ్యా అవిద్య హే సో ఆపికి దృష్టి సే వా అన్నికీ దృష్టి సే వా సమాణే ఆత్మత్యే భిన్ను ప్రత్యేత ఓవే నేను ఈ విధంగా మన అందరికి అనుభవం ఉంది సుసూప్తి కాలంలో ఆత్మ ఉంది ఆత్మతో పాటు అవిద్య కూడా ఉంది ఇందంటారా లేదంటారా నాకించి అహం అవేదిసం అని అంటాడు కదా తెలియకుండా నిద్రించాను గాఢం మూడోహం సుప్తహ అంటాడు కదా మరి అజ్ఞానం ఉన్నట్టనట్ట ఉంది సర్వానుభవం ఉన్నది సుసూప్తిలో ఏ ఆనందాన్ని అనుభవించినావో ఆ ఆనందం ఎవరిది ఎక్కడిది అంటే నాకు తెలియదు అంటే అజ్ఞానం ఉన్నట్టే కదా ఆవృతానందాన్ని అనుభవించండి అంటే ఆవరణ అజ్ఞానం ఉన్నది అక్కడ ఇది సర్వానుభవ సిద్ధం ఉన్నది కానీ తనకు గాని ఇతరులకు గాని ఇంకా వేరే ప్రత్యక్ష అనుమాన శబ్ద ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి ఆరు ప్రమాణాల చేత గాని ఆ సుశూక్తిలో అజ్ఞానం ఉంది అని ప్రతీతి కాదు ఉంది కాని ప్రతీతి కాదు అతి ఆత్మ అద్వితీయ ఎప్పుడైతే ప్రతీతి కాదు అప్పుడు ఆ మాయ ఉన్నట్టనట్ట ఉంది కూడా లేనట్టే అప్పుడు ఆత్మ యొక్క అద్వితీయత్వానికి ఏం భంగం లేదంటాడు తైసే ప్రళయకాలమే భీ మిథ్యాయాశక్తి భిన్న ప్రతీతి ఓవే నహి ప్రళయ కాలంలో కూడా మిథ్యా రూపమైనటువంటి మాయాశక్తి ఉంది కానీ ప్రతీతి కాదు అయితే తిశకాలమే బ్రహ్మ అద్వితీయ హయే అందుకని ప్రళయకాలంలో కూడా బ్రహ్మము అద్వితీయమే ఉన్నది పోనీ ప్రళయకాలంలో అద్వితీయమని ఎల్లో ఎట్ల ఒక వ్యవస్థ చేశారు కానీ మరి సృష్టి ఉత్పన్నమైన తర్వాత అద్వితీయత్వానికి భంగం ఏర్పడుతుంది కదా అప్పుడు ద్వైత ప్రపంచం ఉత్పన్నమైంది తర్వాత ద్వైతము ప్రపంచం ఒకటి మరి పరమాత్మ ఒకటి ఇప్పుడు సృష్టి అనంతరము ద్వైతాపత్తి ఉన్నదే కదా అనంటే అనంతరీ సర్వ జగత్ వామే ఆరోపిత మిథ్యాహయ ఈ జగత్తు ఉత్పన్నమైన తర్వాత కూడా జగత్తు ప్రతీయమానం కాలంలో కూడా జగత్తు కల్పితము ఆరోపితము మిథ్య అధ్యస్థం ఉన్నది అందుకని అధ్యస్థం అన్నప్పుడు అది వాస్తవం కాదని చెప్పినట్లేంది కదా మరి ఎప్పుడైతే అది వాస్తవం కాదో మరి అద్వితీయమైనటువంటి శృతికి విరోధం ఎక్కడ చెప్పండి పారమార్థికం కాదు కదా ఈ జగత్తు పారమార్థిక వస్తువు అద్వితీయ పరబ్రహ్మ ఒకటే తది వ్యతిరేకంగా ద్వైతం కల్పితంగా కనిపించినప్పటికీ ఇది పారమార్థికం కాదు వ్యవహారికమనండి లేదా ప్రాతిభాషికమనండి కానీ పారమార్థికమైతే కాదు కదా మరి ఇప్పుడు అద్వైత శృతికి ఆని ఎక్కడ చెప్పండి అయితే సదా హీ బ్రహ్మ అద్వితీయ అందుకని బ్రహ్మం ఎల్లప్పుడూ అద్వితీయమని చెప్పాలి అందుకని సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం కూడా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ సదేవ ఆసీత్ సదురూపమైనటువంటి సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి అద్వితీయ బ్రహ్మమే ఉండే ఆ బ్రహ్మమే ఈక్షణ మరి ఈక్షణ చేయాలంటే మాయను స్వీకరించాలి మాయ కూడా ఉంది అక్కడ ఆ మాయను స్వీకరించిన తర్వాతనే అతడు ఈక్షణ చేయగలిగినాడు అప్పుడు చందుక శృతి అనుసారంగా తేజభూతం మొదలుకొని జలభూతము ప్రతి మూడు భూతాల యొక్క ఉత్పత్తి జరిగింది ఆ మూడు భూతాల్లో త్రివృత్కరణం అంటారు పంచీకరణం కాదు ఇక్కడ అంటే ఈ మూడు భూతాల్లో మొట్టమొదలు ఒక్కొక్క భూతాన్ని రెండుగా విభజన చేయడం ఇప్పుడు ఆ రెండుగా విభజించినటువంటి ఒక్కొక్క భూతంలో ఒక్కొక్క భాగాన్ని తీసుకొని పునః రెండు రెండు భాగాలు చేయాలి రెండు రెండు భాగాలు చేస్తే తన స్వభూతం యొక్క ముఖ్య భాగం సగ భాగం ఏదైతే ఉందో అందులో ఈ రెండు భాగాల్లో ఏ ఒక్కటి కూడా కలపకుండా తది ఇతరమైన దానికంటే భిన్నమైన రెండు భూతాల్లో ఆ రెండు భాగాలను కలిపినట్లయితే ఇట్లా ఒక్కొక్క దాని చేస్తే అన్ని కూడా మూడు మూడు అయినాయి స్వభాగం ముఖ్యం ఒకటి ఇతర రెండు భూతాల నుంచి రెండు వచ్చినాయి ఈ విధంగా త్రివృత్కరణము అని చెప్పడం జరిగింది ఈ త్రివృత్కరణం అయిన తర్వాత అప్పుడు అండజము జరాయుజము ఉద్భిజము అనేటువంటి భూతాల యొక్క ఉత్పత్తి సృష్టి ఏర్పడింది అందువల్ల చందోగ్య శృతి కూడా ఏం చెప్తుంది అంటే బ్రహ్మమే జగత్ కారణము తర్వాత ముప్పై అంకం చూడండి ముండకోపనిషద్ తదే తత్సం ఎదీప్తా పాలకా విస్ఫుల్లింగా సహస్రశ ప్రభవంతే స రూపా తక్షరాత్ వివిధ సౌమ్య భావా ప్రజాయంతే తప్పయంతి అక్షర శబ్దవాస్యాత్ బ్రహ్మణ జగదుపత్తి శ్రూయతే ఇత విస్ఫుల్లింగా ముందకోపనిషత్తుల్లో కూడా అక్షర శబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మ నుండే ఈ జగత్తు ఉత్పన్నమైంది అనంటూ దృష్టాంత సహితంగా చెప్పడం అయింది ఏ విధంగా సుదీప్తాత్ పావకాత్ ప్రజ్వరిస్తున్నటువంటి మహాన్ అగ్ని నుండి ఆ అగ్ని యొక్క అంశాలైనటువంటి విస్పుల్లింగాలు రేణుగులు మినుగురులు అంటారు కదా అవి ఉత్పన్నమైనట్లుగా సహస్రశ ఏ విధంగా వేలాది విస్ఫుల్లింగాలు ఉత్పన్నమైతే మహాన్ అగ్ని జ్వరం నుండి అదేవిధంగా ఈ అక్షర శబ్దవాత్సమైనటువంటి బ్రహ్మం నుండి ఈ ఆకాశాది భూతాలు తత్కార్యమైనటువంటి వివిధమైనటువంటి ప్రాణి కోట్లు స్థూల జగత్తు ఇదంతా కూడా ఉత్పన్నమైంది అని ముండక శృతి కూడా అక్షర శబ్దవాత్సమైనటువంటి బ్రహ్మం నుండి ఈ జగత్తుకు ఉత్పత్తి అని వినబడుతుంది తెలియబడుతుంది అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఏడవ శ్లోకం చూడండి విస్ఫుల్లింగా వివిధ చిడాభావాణి కాస్ఫుల్లింగా జాయంతే ఏ ప్రకారంగా ప్రదీప్తమైనటువంటి అగ్ని నుండి విస్ఫుల్లింగా వెడలుతాయో తదేవిధంగా అక్షరత వివిధ చిడా భావా అదేవిధంగా అక్షర శబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మం నుండి కూడా చిడాత్మకమైనటువంటి చేతన అచేతనాత్మకమైనటువంటి స్థిర చరాత్మకమైనటువంటి జంగమా జంగమ రూపమైనటువంటి ఈ ప్రపంచము ఉత్పన్నమైంది అని ఎవరు చెప్తున్నారయ్యా ఇది అథర్వణకాహ శృతి అథర్వణ వేదానికి సంబంధించిన ముండక శృతిలో వినపడుతుంది ముండక శృతి కూడా బ్రహ్మమే జగత్ కారణము అని అంటూ చెప్పింది అరవై ఐదవ టిప్పనం అగ్ని జో మహా తేజ్ తాకా ఏక సామాన్య రూపే దూసరా విశేష రూపే ఈ అగ్ని భూతము అనేటువంటి మహా తేజం ఏదైతే దానికి రెండు రూపాలున్నాయి ఒకటి సామాన్య రూపముంది రెండవది విశేష రూపము ఉంది తినమే నిరుపాధిక అగ్నిక సామాన్య రూపే ఈ రెండు విధాల అగ్నియందు నిరుపాధిక తేజం ఏదైతే ఉందో అది సామాన్య రూపం అనబడుతుంది నిరుపాధికం అంటే ఏ విధంగా కట్టెలు మొదలైనటువంటి ఉపాధి లేకుండా కేవలం ప్రకాశ రూపంలో ఉన్నటువంటిది సామాన్య తేజం సో జలితే సూక్ష్మే దశగుణ వ్యాపక ఆ సామాన్య తేజము జలభూతము కంటే సూక్ష్మమున్నది మరి దశగుణ అధికమున్నది పురాణాలనుసారంగా ఒక్కొక్క భూతము క్రమక్రమంగా కార్యభూతం కంటే కారణభూతము సూక్ష్మం మరి వ్యాపకం ఉంటుంది దశగుణ అధికం ఉంటుంది అని విచార చంద్రోదంలో ఇత్యాది గ్రంథాల చెప్పుకుంటూ ఈ విధంగా సామాన్య తేజ రూపమైనటువంటిది ఒకటి చెప్పినాడు ఇక రెండవది కాష్టాదికు ఉపాధి వాళ్ళ అగ్ని యొక్క విశేష రూపాయ ఇక కట్టెలు కాష్టములు మొదలైనటువంటి ఉపాదులు ఉదాహరణకు ప్రతి ఇంటా కూడా గ్యాస్ ఉంటుంది అక్కడ కూడా అగ్ని ప్రజ్వలింపబడుతుంది అది ఏమగ్ని అంటే అది కూడా విశేష అగ్ని ఎందుకు ఉపాధి ఉండడం ద్వారా ఆ పుయ్యి అనేటువంటి ఉండడం ద్వారా ఆ గ్యాస్ స్టేసా విశేషమైంది ఇంకా యజ్ఞకుండంలో అనండి ఎక్కడెక్కడైతే ఉపాధి ఉంటుందో అక్కడ విశేష అగ్ని ఉంటుంది నిరుపాధికమైనటువంటిది సామాన్య తేజం సామాన్య అగ్ని ఉపాధి ఉన్న చోట విశేష అగ్ని అనపడుతుంది సో ఉపాధికే భేదిస్తే నానాభాంతిక హాయ్ ఆ విశేష అగ్ని కూడా ఉపాధులు భిన్న భిన్నంగా ఉన్నాయి అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ విశేష అగ్ని కూడా నానాభాంతిక అనేక రకాలుగా ఉంటుంది అది పరిచ్ఛున్నాయ్ మరి పరిచ్ఛిన్నం కూడా ఉంటుంది ఈ విధంగా సామాన్య అగ్ని వ్యాపకమే ఉండదు అట్లా విశేష అగ్ని వ్యాపకమే ఉండదు పరిచ్ఛిన్నం ఉంటది అంటే ఉపాధి ఎంత వరకు ఉంటుందో ఎంత మర్యాదలో ఉంటుందో అంతనే ఉంటది ఆ విశేష అగ్ని కానీ సర్వత్రా వ్యాపకమే ఉండదు కదా ఇహ సోపాధిక అగ్నికే పుంజితే కయ్యే డేరితే ఉపాధికే అంశంసే విస్ఫుల్లింగ రూప అంశు హువేకి న్యాయ అంశు హువే అయితే ఈ సోపాధికమైనటువంటి అగ్ని మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో సోపాధిక అగ్ని అక్కడ విశేష అగ్ని ఉంటుంది ఆ విశేష అగ్ని నుండి ఆ ఉపాధి యొక్క అంశాల చేత విస్ఫుల్లింగాలు వెలువడతాయి కట్టెలతోని మంట పెట్టారు ప్రదీప్తమైనటువంటి పావకం అంటే ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని ఉంది అది జాజ్వల్యమానం చేత అది భుగు భుగ్గు ధ్వని చేస్తూ విస్తారంగా అది మంటలు ఎగిసిపడుతుంది అటువంటి మంటల నుండి ఆ ఉపాధి భూతమైనటువంటి కాష్టాదులు ఉన్నాయే వాటి యొక్క అంశాలైనటువంటి విష్ఫుల్లింగాలు అవి మంట నుంచి వెలువడతాయి వేలాదిగా విష్పులింగాలు వెలువడతాయి ఫేరు ఉపాధికి అంశానికి విలయితే విలైపోతే కి న్యాయ ఆ ఉపాధి అంశాలైనటువంటి ఏదైతే ఆ విష్పుల్లింగాలు ఉంటాయి అంశాలు ఉంటాయో అవి విలయం కాగానే అప్పుడు ఆ విశేషాగ్ని ఆ అంధ్రుల నుంచి వెలువడినటువంటి ఏదైతే అనేక సహస్ర సహా వెలువడినటువంటి అవి కూడా లేకుండా పోతాయి అవి కూడా విలయాన్ని పొందుతాయి వాస్తవం అగ్నికు నానాభావుకరి ఉత్పత్తి ఎవరు వినాశ నీయే వాస్తవంగా అగ్ని ఏదైతే ఉందో సామాన్య రూపం చేత దానికి ఉత్పత్తి వినాశాలు లేవు విశేష అగ్నికి ఏదైతే ఉపాధి ఉన్నదో ఆ ఉపాధి అంశాలు అనేకంగా వెలువడినందువలన విష్పులింగాలు కూడా అనేకంగా ప్రతీయమానం అవుతున్నాయి కానీ వాస్తవంగా అగ్నిలో ఉత్పత్తి వినాశాలు లేవు ఈ విష్పులింగాలు ఉత్పన్నం అవుతున్నాయి మరి నష్టం కూడా అవుతున్నాయి చూసారు కదా మీరు ఆ అగ్ని నుండి వెలువడినట్లు మెనుగురు ఆ విష్పులింగాలు ఇట్లా ఉత్పన్నమవుతాయి కించిత్ పైకేగసి చల్లారిపోతాయి లేకుండా పోతాయి విలయాన్ని పొందుతాయి కానీ వాస్తవంగా అగ్ని ఎందు నా భావం లేదు మరి ఉత్పత్తి లేదు వినాశం లేదు కైసే ఈ దృష్టాంతం ఇచ్చి ద్రాంతంలో చెతున్నాడు చేతనికే బి సామాన్య విశేష భేదకరి ద్వారూపే చేతనం కూడా సామాన్య విశేషం చేత రెండు రూపాలు ఉన్నాయి ఇప్పుడు మన అగ్నికి ఏ విధంగా సామాన్య విశేష భేదం చెప్పుకున్నామో అదే విధంగా చేతనంలో కూడా సామాన్య విశేష భేదం చేత రెండు రూపాలు ఉంటాయి తినిమే నిరుపాధికి బ్రహ్మ చేతనిక సామాన్య రూపే ఇక ఈ రెండు రూపాల్లో సామాన్య రూపం నిరుపాధికమైనటువంటి చేతనం ఏ విధమైనటువంటి ఉపాధి లేనటువంటి మాయా గానీ అవిద్య గాని ఏ దేహాదులు గాని ఏ ఉపాధి లేనటువంటి కేవలం చేతనం ఏదైతే ఉందో శుద్ధ చేతనము అది సామాన్య రూపం సో ఏక వ్యాపకే అది ఏకమున్నది మరి వ్యాపకం ఉన్నది అవును మాయా అవిద్య ఉపాధి విశిష్టి చిదాబాస్ చేతనక విశేష రూపే ఇక మాయా అనేటువంటి ఉపాధి కానీ అవిద్య అనేటువంటి ఉపాధి గాని స్వీకరించినప్పుడు ఆ ఉపాధుల ఎందు చైతన్య ఏదైతే ఆభాష ఉన్నదో ఆ ఆభాష విశేష రూపం మనపడుతుంది విశేష చైతన్యం మనపడుతుంది సో నానా హై ఆ విశేష చైతన్యం నానా అనుకోడు అవిద్య నానా అని కూడా చెప్తారు అవిద్య ఏకం కూడా చెప్తారు ఒకలా అవిద్యనే నానా అంటే కూడా జీవనానత్వం స్వీకరించవచ్చు లేదా అవిద్య ఏకమే ఉంది కానీ అంతఃకరణ నానా అన్నప్పుడు ఆ అంతఃకరణాన్ని ఉపాధిగా స్వీకరించి నానా ఏనకైన ప్రకారమైన జీవులు నానా సో నానా హే ఈ విశేష చైతన్యము నానా ఉన్నది అనేకమున్నది అవు పరిచ్ఛన్నహే దేహం మర్యాదితమైనటువంటి జీవుడు విశేష చైతన్యము అది పరిచ్ఛన్నం ఉన్నది ఎందుకు ఉపాధి పరిచ్ఛన్నము ఆ ఉపాధి విశిష్టమైనటువంటి ఆభాస్వరూప చైతన్యం జీవుడు కూడా పరిచ్ఛమే తెలిసి విశేష అంశకి ఉపాధి అంశకే నానా తుకరి నానాభాంతి పన అవరు ఉత్పత్తి అవర్ విలయా ఇక ఈ విశేష అంశమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో అందులో నానత్వం ఉన్నది మరి ఉత్పత్తి వినాశాలు కూడా కనపడుతున్నాయి వాస్తవంగా చేతనం యొక్క నానాభావం గాని ఉత్పత్తి వినాశాలు గాని లేవు అయితే జీవ బ్రహ్మక వాస్తవ అంశంశీ భావం నహి హై ఏ ప్రశంస జనాయ కానీ వాస్తవంగా విచారం చేస్తే చేతనం నందు ఉత్పత్తి లేదు వినాశం లేదు నానత్వం లేదు అంశవంశీ భావం లేదు కేవలం శుద్ధం ఏకం అద్వితీయమైనటువంటి చైతన్యం ఉన్నది అయితే ఇక్కడ విశేష చైతన్యం ఏదైతే ఉన్నదో అది జీవులు అనబడతారు ఆ జీవులు నానా అని చెప్పుకున్నాము ఆ నానా జీవులు ఉత్పత్తి వినాశం కలిగిన వారు అని చెప్తున్నాము ఏ విధంగా అగ్ని నుండి విష్పులింగాలు ఉత్పత్తి వినాశాలు కలిగినవి చెప్పుకున్నాం అట్లే ఇక్కడ కూడా ఈ మాయా మరి అవిద్య అనేటువంటి ఉపాధి గత ఏ విశేష చైతన్యం ఉన్నదో చిదాభాస రూప చైతన్యం ఉన్నదో అది కూడా ఉత్పత్తి వినాశాలు గలది అంటే జీవేశ్వరుడు కూడా ఉత్పత్తి వినాశాలు కలిగిన వారే చెప్పినట్లయింది ఇక్కడ మాయా ఉపాధి విశేష చైతన్యం ఈశ్వరుడు అవిద్య ఉపాధి విశేష చైతన్యం జీవుడు వీళ్ళు విష్పులింగాల వల్ల ఉత్పత్తి వినాశాలు కలిగిన వారు అని చెప్పినట్లయింది ఇక్కడ కానీ వేదాంత శాస్త్రం వల్ల ఒప్పుకోలేదు కదా జీవ ఈశోవి శుద్ధి అవి తోర యోగస్మాక మన ఆదయ అని చెప్పిన ప్రకారంగా బ్రహ్మ మాయా సంబంధము జీవేశ్వర భేదం అనేటువంటి ఆరు అనాథులు అని చెప్పినవి కాలేదని చెప్పింది మరి ఇక్కడ ఉత్పత్తి చెప్తున్నారు మీరు అనంటే ఉపాధిని పురస్కరించుకొని ఉత్పత్తి చెప్పడం జరుగుతుంది వాస్తవం కాదు ఇంత ఇప్పుడే చెప్పింది కదా చేతనం వాస్తవంగా ఉత్పత్తి వినాశాలు లేవు నాణత్వం కూడా లేదు మరి ఉత్పత్తి వినాశము అనేటువంటిది ఎలా నేను నేను పుట్టినా నేను చస్తా అని కూడా అంటున్నాడు కదా ఉత్పత్తి వినాశాలు చెప్తున్నాడు కదా అంటే శరీరం అనేటువంటి ఉపాధి ఉత్పత్తి అయితే జీవుడు ఉత్పన్నమైనా నేను పుట్టినా అంటాడు ఇక శరీరం నష్టం అయితే నేను చచ్చిపోతున్నా అంటాడు ఉత్పత్తి వినాశాల వ్యవహారము ఉపాధి దృష్ట్యా జరుగుతుందే గాని చేతన దృష్ట్యా కాదు ఇట్లా వ్యవస్థ చేసి తెలుసుకోవాలి సరే ఇప్పుడు బృహదారణ్యక శృతిలోకి వెళ్ళి చూద్దామా అక్కడ కూడా బ్రహ్మమే జగత్ కారణం అని చెప్తోంది శ్లోకానికి అవతారిక ఏం బృహదారణ్యకే అవ్యాకృత శబ్దవాచ్యాత్ బ్రహ్మణ నామరూపాత్మకం జగత్ ఉత్పన్నీ శృతం ఇత్యాహ ద్వభ్యాం గుండక శృతిలో జగత్ కారణము బ్రహ్మమే ఇప్పుడు బృహదారణ్యక శృతి అందు కూడా జగత్ కారణం బ్రహ్మమే అని చూపెడుతున్నాడు అవ్యాకృత శబ్దానికి వాచ్యమైనటువంటి బ్రహ్మం నుండే జగత్తు ఉత్పన్నమైంది అని చెప్పబడింది ద్వాభ్యాం అంటే రెండు శ్లోకాల ద్వారా చెప్తున్నాడు ఎనిమిదో శ్లోకము తొమ్మిదో శ్లోకము రెండు శ్లోకాల ద్వారా కూడా బృహదారణ్యక శృతిని ఆధారంగా చేసుకుని జగత్తుకు ఉత్పత్తి కారణము ఈశ్వరుడు బ్రహ్మము అని చెప్తూ ఉన్నాడు రెండు శ్లోకాలు చదవండి ఒకటేసారి జగద వ్యాకృతం పూర్వం హాస్య వ్యాక్రియ నామ రూపాది స్ఫుటే విరాజాయస్త వాజసే వాజసే సాక్షివులు అంటారు ఉపనిషత్ అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఈ వాజసనీయ సాక్షి జగత్ కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఈ జగత్ ఉత్పత్తి కంటే పూర్వం అవ్యాకృతమాసీ అవ్యాకృత రూపంలో ఉండే అంటే అవ్యాకృతమైనటువంటి బ్రహ్మ రూపంలో ఉండే అధున ఎప్పుడైతే దృష్టి ఉత్పన్నమైన అప్పుడు ద్వాభ్యాం దృశ్యాభ్యాం నామరూపాభ్యాం చూడు నామము మరియు రూపము అనేటువంటి ఈ వ్యాకృత రూపం చేత ఉత్పన్నమైంది అంటాడు అవ్యాకృతం అంటే ఏమిటి నామరూపాలు స్పష్టంగా కనపడవు అది అవ్యాకృత స్వరూపం వ్యాకృతం అంటే నామరూప స్పష్టీకరణం ఇతో తెలుసుకోవాలి అయితే ఇప్పుడు సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం అవ్యాకృతమాసీ అవ్యాకృతమైన బ్రహ్మ ఉండేది అంటే ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఇంత పూర్వం చాంద్రోగ్య శృతిని ఆధారంగా చేసుకొని చెప్పుకున్న ప్రకారంగా సృష్టి ఉత్పత్తి పూర్వం కేవలం శుద్ధ చైతన్యమే కాదు శుద్ధ చైతన్యం అయితే అదే సర్వాధిష్టానమై ఉండే ఉంది అది లేకపోతే ఏం చెప్పడానికి రాదు అది ఉంది సామాన్య చైతన్యం ఉంది కానీ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం మాయా విశిష్ట చైతన్మే ఉంది అయినా కానీ అద్వైతానికి ఏమి హాని లేదు అంటూ సిద్ధి చేస్తూ వచ్చాడు కదా అందుకని ఇక్కడ అవ్యాకృత చేత కేవలం శుద్ధ చేతనం కాదు ఇక్కడ కూడా మాయా విశిష్ట చేతనమే అవ్యాకృత రూపంలో ఉంది అని తెలుసుకోవాలి ఈ జగత్తు ఉత్పత్తి కంటే పూర్వము అవ్యాకృత రూపంలో ఉంది అని సృష్టి అయిన తర్వాత నామరూపాల చేత వ్యాకృతమైంది ప్రకటమైంది ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయమైంది అని ఈ విధంగా చెప్తూ అవ్యాకృతమైనటువంటి బ్రహ్మం నుంచే జగత్ ఉత్పన్నమైంది అని అంటే వ్యక్తీకరింపబడింది అంటే స్పష్టంగా ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయమైంది ఉత్పన్నమైన తర్వాత ఇది ఎక్కడ స్పష్టం అవుతుంది అంటే అన్నాడు విరాట్ మొదలంటే పంచకృత భూతాల చేత ఉత్పన్నమైనటువంటి ఘటము పటము పాషాణము మరియు స్థూల దేహాలతో కూడుకున్నటువంటి జీవులది సృష్టి ఆ సమష్టి జీవుల యొక్క సమూహానికే విరాట్ శరీరం అంటాము ఈ విధంగా విరాట్ మనకు నామరూప ప్రపంచము గోచరం అవుతుంది ఉత్పన్నమైన తర్వాత వ్యాకృత రూపంలో కనపడుతుంది అంతకు పూర్వము ఆ రూపంలో ఉండే ఇక ఆ విరాట్ రూపం అంటే విరాట్ శరీరం అంటే సమష్టి స్థూల శరీర విరాట్ ఆ విరాట్ ఆ తర్వాత ఇంకా ఏమేం ప్రాణులు ఉత్పన్నమైన ఎట్టెట్ల ఉత్పన్నమైనంతా క్రమంత బృహద విస్తారంగా చెప్పబడింది మను స్వయం భోవాది మనువులు నరహ అంటే నరులు మనుష్యులు ఉపలక్షణంగా గంధర్వులు అని రాక్షసులు అనేక యోనులు ఉన్నాయి కదా మరి గావహ అంటే గోవులు ఖర అంటే గాడిదలు అశ్వ అంటే గుర్రాలు అజ అంటే మేకలు అవయ అంటే గొర్రెలు లేదా పక్షులను కూడా చెప్పింది ఉన్నది ఇట్లా అనేకము ఎంతవరకు అంటే పిపీలి కావది అన్న క్రిమి విశేషం వరకు కూడా ఈ ద్వంద్వ జాతం ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మం నుండి ఉత్పన్నమైంది అని అంటూ వాజసనీయన వాజసనీయ సాక్షిలు చెప్తున్నారు ముప్పై అంకం చూడండి జగదితి తధ్వేదం తర్య అవ్యాకృతమాసీ తన్ నామ రూపా వ్యాక్రియత అసౌ నామ అయమిదం రూపం సృష్టే పురా అస్పష్ట నామరూపత్వ్యాకృత శబ్ద వాచ్యాన్ మాయోపాధికాన్ బ్రహ్మ నామష్ లక్షణ సృష్టి ఉక్త ఈ సృష్టి ఉత్పత్తి పూర్వం జగత్ ఉత్పత్తి పూర్వం ఈ జగత్తు ఎట్లా ఉండే అనంటే అవ్యాకృతం ఆసీత్ అవ్యాకృత రూపంలో ఉండే అంటే మాయా విశిష్ట చైతన్ రూపంలో కారణ రూపంలో ఉండే తర్వాత తత నామ రూపాభ్యావ వ్యాక్రియత ఇక ఆ అవ్యాకృతమైన బ్రహ్మమే మాయా ఉపాలయోగం యోగం చేత వ్యాకృత రూపాన్ని పొందింది నామరూపాల చేత అయ్యింది అసౌ నామీదం రూపం అదే ఈ నామ రూపాలతో కూడుకున్నటువంటి వ్యాకృత రూపము ఇది వాక్యన సృష్టి పురా సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము అస్పష్టనామ రూపత్వేన అవ్యాకృత శబ్దవాచ్యాత్ మాయా అస్పష్టమైనటువంటి నామరూపత్వం చేత అంటే నామరూపాలు అప్పుడు స్పష్టంగా లేవు సూక్ష్మ రూపంలో కారణ రూపంలో ఉన్నాయి కాబట్టి అస్పష్ట రూపత్వేనా అవ్యాకృత మాయా ఉపాధికి బ్రహ్మం అస్పష్ట రూపమైనటువంటి అవ్యాకృత వ్యాకృతి అంటే వ్యక్తీకరణం స్పష్టీకరణము లేదా ప్రత్యక్షాది ప్రమాణ గోచరము ఇది వ్యాకృతి అంటారు అవ్యాకృతం అంటే ప్రత్యక్ష ప్రమాణానికి గోచరం కానటువంటిది అది అవ్యాకృత శబ్దవచమైనటువంటి మాయా ఉపాధికమైనటువంటి బ్రహ్మం ఆ బ్రహ్మం నుండి నామరూప స్పష్టీకరణ లక్షణ సృష్టి ఉత్త నామరూపాల చేత స్పష్టంగా తెలియబడుతున్నటువంటి ఈ సృష్టి ఉత్పన్నమైంది అని చెప్పబడింది తయో నామూపయోహో విరాడాది స్థూల కార్య స్పష్టత మరి నామరూపాత్మైనటువంటి వ్యాకృత ప్రపంచం మనకు ఎలా గోచరిస్తుంది అనంటే విరాట్ రూపం చేత అన్ని ఘటము పటము పాషాణము ఈ స్థూల దేహాలు వీటన్నిటి రూపంలో విరాట్ రూపంలో మనకు గోచరిస్తుంది తదిదం అప్పి ఏతరిహి నామరూపాభ్యాం ఏ వ్యాక్రియతే అసౌ నామ అయమిదం రూపం ఇది వాఖ్యైన అభితాహ తేచ విరాడాదయ ఆత్మ వేదమగ్ర ఆసీ పురుష విద ఇత్యామ మిథునం ఆ పిపీకాభ్య తత్సం అసృజత ఇంతేన దర్శిత ఇర్థ ఆ అవ్యాకృతమైనటువంటి బ్రహ్మ మే ఈ పంచీకరణమైన తర్వాత వ్యాకృత రూపాన్ని పొంది స్థూల దేహాలన్నీ కూడా స్థూల ప్రపంచం ఉత్పన్నమైన తర్వాత ఆ స్థూల ప్రపంచాన్ని అభిమానాన్ని పొందినటువంటి వాడు విరాట్ శరీరం అదే కార్యం బ్రహ్మ అంటారు దానికి ఆ జగత్తు కూడా సృష్టి ఉత్తర కాలం నందు ఘటాది నామరూపాల చేత స్థూల రూపం చేత గోచరిస్తుంది ఈ నామరూపాల చేతనే స్పష్టంగా మనకు ప్రతీతవుతుంది కేవలం ఘటాదులే కాదు ఈ స్థూల శరీరాలు సకల జీవుల యొక్క శరీరాలు ఇవన్నీ కూడా వ్యాకృత రూపంలో స్పష్ట రూపంలో విరాడాది స్థూల కార్యం ఉందో ఇది ఎక్కడ మనకు స్పష్టం ఉంటుంది అంటే ఎక్కడ తెలియబడుతుంది ఈ జగత్తు పురుష విధ అన్నాడు అంటే పురుషుడు అనేటువంటి విశేషణంగా అనేటువంటి ఆత్మనే ఈ పిపీలికా పర్యంతం సకల ప్రాణుల రూపంలో ఆ ప్రాణులు కూడా ఎట్లా ఉన్నాయనంటే మిథునం అంటే స్త్రీ పురుష భేదం చేత ఒక్కొక్క జాతి రూపం చేత విభజన చేయబడి ఈ సృష్టి ఉత్పన్నమైంది అంటారు ఇప్పుడు ఏ జాతిలో కూడా గోజాతి గాని పక్షి జాతి గాని పశు జాతి ఏ జాతిలో కూడా మనుష్య సముద్ర అన్ని జాతుల్లో కూడా మిథునం ఉత్పన్నమైంది అంటే స్త్రీ వ్యక్తి పురుష వ్యక్తి రెండు కూడా ఉత్పన్నమైన ఈ ప్రకారంగా పిపీలిక పర్యంతం కూడా జగత్తు ఉత్పన్నమైంది అని చూపెట్టబడింది మరి ఇదంతా జగత్ ఎవరి నుండి ఉత్పన్నమైంది అంటే అవ్యాకృత శబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మం నుండి ఉత్పన్నమైంది అంటే బ్రహ్మమే జగత్ కారణం అని చెప్పినట్లయింది ఇక విరాడాది సృష్టి ప్రతిపాదికం పూర్వోక్త శ్లోక టీకోక్తం శృతి అర్థత పఠతి విరాట్ మను నర గావ మొదలైనటువంటి ఇక ఇంతకు ఇప్పుడు ఈ శ్లోకంలో టీకా లో ఏదైతే విరాట్ సృష్టి చెప్పబడిందో స్థూల సృష్టి చెప్పబడిందో ఆ స్థూల సృష్టి ఏ ప్రకారంగా ఉంది అని అంటే మొట్టమొదటిది సమస్త స్థూల శరీర అభిమానం పొందినటువంటిది శరీరము ఆ తర్వాత మను శతరూప ఈ విధంగా మిథునం మను శతరూప జంట మరి నరుల లోపల స్త్రీ పురుషుడేదం చేత గవహ గోవుల్లో కూడా స్త్రీ పురుష భేదం అన్ని ప్రాణుల్లో కూడా స్త్రీ పురుష భేదం చేత ఖరాహ అంటే గాడిదలు అశ్వ అంటే గుర్రాలు అజ అంటే మేకలు అవయ అంటే పక్షులు అనవచ్చు లేదా గొర్రెలని కూడా అర్థం ఉన్నది తా పిపీలికావది ద్వంద్వం సంపూర్ణ పిపీలిక అంటే చిన్న క్రిమి విశేషం వరకు కూడా సంపూర్ణ ప్రపంచం ద్వంద్వ మిథున ఉత్పన్నమైంది అని వాజసేయులు చెప్తున్నారు ఈ ప్రకారంగా బృహదరణ్యక శృతి కూడా జగత్ కారణం బ్రహ్మమే అని చెప్పింది నలభై అంకం ఉదాహృతాభి శృతిభి ద్వైత సృష్టి అభిధానానంతరం బ్రహ్మన జీవరూపేణ త ప్రవేశ అపి అభిహిత ఇత్యాహ ఈ విధంగా అనేక శృతులు కూడా బ్రహ్మమే జగత్ కారణం అంటే మాయా ఉపయిత చేతనమే జగత్ అని అనేక శృతులు చెప్తున్నాయి కాబట్టి జగత్ కారణము జీవులు కాదు మరేమనగా బ్రహ్మమే అని అనేక శృతి ప్రమాణాల ద్వారా సిద్ధి ఇప్పుడు ఆ బ్రహ్మము జగత్తును రచన చేసి స్త్రీ పురుష భేదం చేత స్థూల సృష్టిని ఉత్పన్నం చేసి ఆ మిథున ప్రపంచంలో జీవరూపం చేత స్వయంగా ఆ పరమాత్మనే ప్రవేశించినాడు అని చెప్తుంది పరమాత్మ ద్వయానంద పూర్ణ పూర్వం స్వమాయ స్వయమేవ జగద్వ ప్రవిశీవ రూపత అద్వితీయమైనటువంటి పూర్ణ అంటే వ్యాపకమైనటువంటి ఆనందరూపమైనటువంటి పరమాత్మయే పూర్వం అంటే సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము స్వమాయ ఉపాధిభూతమైనటువంటి మాయను తీసుకొని స్వయమేవ జగద్వ తాను స్వయంగానే జగద్పకంగా అయి స్థూల రూపకంగా అయి జీవరూపత ప్రవేశ్ జీవరూపం చేత ఈ సృష్టిలో ప్రవేశించినాడు అని ముందు ముందు చెప్పబోతున్నాడు గ్రంథకర్త నాటక మరి శృతుల్లో కూడా చెప్పింది ఉన్నది అనే జీవిన ఆత్మ నా అను అని ఈ విధంగా కూడా చెప్పింది తృష్వాను ప్రావిశత్ అని కూడా ఈ విధంగా శ్రుతులు చెప్తున్నాయి ఈ సృష్టిని ఉత్పన్నం చేసి తానే స్వయంగా జీవరూపంలో ఈ జగత్తు ప్రవేశించినాడు అని చెప్పబడింది ఆ విషయాన్ని ఇప్పుడు మనకు గ్రంథకర్త చెప్తున్నాడు బ్రహ్మణ జీవరూపేణ తవేశలన్నీ కూడా జగత్ కారణం బ్రహ్మము అని చెప్పి ఈశ్వరుడు చెప్పి ఆ బ్రహ్మమే ఈ స్థూల సృష్టిని ఉత్పన్నం చేసి స్థూల సృష్టి జీవ జీవరూపం చేత ప్రవేశించినాడు అని ఆ శృతులు కూడా చెప్తూ ఉన్నాయి అని పదో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి కృత్వా రూపాంతరం జైవం దేహే ప్రావిశీశ్వర ఇది తాహ శ్రుతయ ప్రాహు జీవత్వం ప్రాణధారణాత్ ఈశ్వర జైవం అంటే జీవ సంబంధమైనటువంటి రూపాంతరాన్ని పొందినాడు అంటే నిర్వికారమైనటువంటి పరబ్రహ్మమే నామరూపాల చేత వ్యక్తం అయి జీవరూపంలో ఈ నామరూపాత్మ ప్రపంచంలో ప్రవేశించినాడు అని చెప్పినాడు ఈ విధంగా శృతులన్నీ కూడా చెప్తున్నాయని పదో శ్లోకాన్ని చెప్పి దానికి నలభై అంకం చూడండి శృతయహ అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సకల శృతులు కూడా ఏవేవైతే బ్రహ్మమే జగత్ అని చెప్పినాయో ఆ శృతులే ఈ జగత్తు రచన చేసిన తర్వాత ఆ ఈశ్వరుడే జీవ రూపంలో ప్రవేశించినాడు అని కూడా అవే శృతులు చెప్తూ ఉన్నాయి శ్రుతయ జైవం అంటే జీవ సంబంధి రూపాంతరం అంటే అవిక్రీయ బ్రహ్మణ విలక్షణం వికారి రూపం ఇత్యథరుడే జీవరూపంలో రూపాంతరాన్ని పొందినాడు వాస్తవంగా అవిక్రీయమైనటువంటి శుద్ధ చైతన్యం ఆ అవిక్రీయమైనటువంటి శుద్ధ చైతన్యము మాయా యోగం చేత విశిష్టమయ్యి అతడు మళ్ళీ ఈ జగత్తును రచన చేసి మళ్ళీ అవిక్రీయ బ్రహ్మము కంటే విలక్షణ స్వరూపం వికార రూపమైనటువంటి నామరూపాల చేత జీవరూపం చేత అతడు ఈ స్థూల శరీరాల్లో ప్రవేశించినాడు స్థూల సృష్టిలో ప్రవేశించినాడు జీవరూపం చేత అని ఆ శృతులే చెప్తూ ఉన్నాయి ఇక్కడ విచారం చేద్దామా అవిక్రియ బ్రహ్మణ విలక్షణం వికార వికారి రూపం విత్యర్థ అని చెప్పి వాస్తవంగా చైతన్యము అవిక ఉన్నది దానిలో ఏ విధమైనటువంటి వికారం లేదు క్రియ లేదు చరణం లేదు మార్పులు చేర్పులు ఏవి లేవు అయినా గాని విలక్షణమైనటువంటి వికారి రూపాన్ని పొందింది జీవరూపాన్ని పొందింది ఏ విధంగా మాయా యోగం చేత అజ్ఞానం చేత ఏ విధంగా అంటే దానికి చక్కగా మనకు మహాత్ములు చెప్పారు విద్య పరహ అవికడు నేను కుంతి పుత్రుణ్ణి అనేటువంటి జ్ఞానము లేనందువలన అజ్ఞానం వలన నేను రాధేయుణ్ణి అని అనుకున్నాడు అదే విధంగా పరహ పరమాత్మ కూడా స్వ అవిద్య స్వ అవిద్య మామ అన్నాడు కదా భగవంతుడు యువుల అవిద్య తన యొక్క అవిద్యనే తన ఎందే ఉన్నటువంటి ఆ అవిద్య చేత మాయ చేత జీవ్ జీవరూపాన్ని పొందినాడు జీవుడైనాడు అని వేదాంత సిద్ధాంత సూక్తి మంజరి అనేటువంటి గ్రంథంలో శ్రీ గంగాధరేంద్ర సరస్వతి స్వామి వారు నలభై రెండవ ఇక అదే వేదాంత సిద్ధాంత సూక్తి మంజరి అనేటువంటి చిన్న గ్రంథాన్ని శ్లోకబద్ధంగా చిన్న గ్రంథం ఉంటే దాన్ని విస్తారం చేస్తూ శ్రీ అప్పయ దీక్షితుల వారు సిద్ధాంత లేస సంగ్రహం అనే పేరుతో విస్తారంగా రాసి అదే శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ అంటాడు కౌంతేయస్య ఏవ రాధేయత్వ అవికృత్య బ్రహ్మణ ఏవ అవిద్యయ జీవభావ అని సిద్ధాంత లేశ సంగ్రహంలో అప్య కౌంతేయునికి అంటే కుంతి పుత్రుడైనటువంటి కర్ణునికి అవిద్య అజ్ఞానం చేత రాధేయుణ్ణి అని ఏ విధంగా భ్రాంతి కలిగిందో అదేవిధంగా అవికృతమైనటువంటి బ్రహ్మమ్మకే అశ్వ అవిద్య చేత జీవభావము ప్రాప్తమైంది అని అన్నాడు అట్లే బృహదానిక వార్తకంలో కూడా శ్రీ సూర్యశివరాచార్యులు చెప్తున్నాడు రాజా సోర్ణ స్మృతి ప్రాప్తవు ఒకనొక రాజకుమారుణ్ణి దొంగలెత్తుకపోయినారు అడవిలో పెంచుకున్నారు వ్యాధులు అంటే కోయేవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళ పెంపకంలో పెరిగినాడా పిల్లవాడు నేను రాజకుమారుని అనేటువంటి తెలియదు కానీ కాలాంతరంలో నిమిత్తం చేత నేను రాజకుమారుణం తెలిసింది అప్పుడు నేను వ్యాధుని అనేటువంటి భావము నివృత్మైంది అదే విధంగా తథ ఆత్మను అజ్ఞాస్య తత్వమస్యాది వాక్యత ఆత్మకు అజ్ఞానం చేత జీవుని అనే కలిగింది కదా మరి ఈ భ్రాంతి ఎలా నివృత్తి అవుతుంది అంటే తత్వమస్యాది వాక్యత వాక్యాలను విచారం చేసినట్లయితే తనకు యథార్థమైనటువంటి స్వరూపము తెలిసి వస్తుంది ఏమని నేను అవికృతమైనటువంటి శుద్ధ చైతన్య పరబ్రహ్మను తెలుస్తుంది అదే విషయాన్ని మృతు ప్రభాకర్లో కూడా శ్రీ సాధునిశ్చలద స్వామి జీవారు కూడా చెప్పారు కదా జో అభికృతమే రాధాపుత్ర ప్రతీతి చిదానందఘన బ్రహ్మ మే జీవతి హరి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగానే అదే భావం ఈ పద్యంలో కూడా ఉంది ఈ విధంగా అవికృతమైనటువంటి బ్రహ్మమే విలక్షణమైనటువంటి అంటే వికార రూపాన్ని నామరూపాల చేత స్థూల రూపం చేత జీవ రూపం చేత అతడు ప్రకటమైనడు అని ఆ సృష్టి శృతులే పరమాత్మ జీవరూపంలో ప్రవేశించినాడు అని చెప్పినవి ఈ అంకం చూడండి జీవత్వం కుత ఇది అత మరి ఈ వికార రూపమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి అవిక్రీయ బ్రహ్మం కంటే విలక్షణమైనటువంటి రూపం ఎందుకు ప్రాప్తమైంది అని అంటే ప్రాణధారణాత్వ జీవత్వం అన్నాడు ప్రాణాలను ధారణ చేసుకున్నందువలన జీవత్వము వచ్చింది అన్నాడు ప్రాణం అంటే ఏమర్థం ఇక్కడ ప్రాణం అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయండి సురణ్య గర్భుని కూడా ప్రాణం అంటారు మామూలుగా మనం ఉచ్వాస నిశ్వాసం ఏమేమి చేస్తున్నాం ఇది కూడా ప్రాణం అంటాం మరి ప్రాణ శబ్దానికి ఇంద్రియాలను కూడా అర్థం ఉన్నది మరి ఇక్కడ ఏదో అర్థం చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రాణశబ్దానికి ఈ ముఖ్య ప్రాణము మరియు ఇంద్రియాలు వీటన్నిటి ఈ సమూహాన్ని అభిమానించాడు ఇక్కడ ప్రవేశం అంటే ఏ విధంగా ఇల్లు కట్టుకొని యజమాని ఇంటిలో ప్రవేశించినట్టు అని అనుకోకండి అభిమానించినాడు ఆ శుద్ధచైతన్యమే జీవ భావాన్ని అభిమానించినాడు ఇంద్రియాలను ప్రాణాన్ని సంఘాతాన్ని నేను నాది అని అభిమానించడమే ఇక్కడ ప్రవేశము అని అర్థం ఈ విధంగా అభిమానించి ప్రాణాదీనా స్వామిత్వేన ప్రేరకత్వం ప్రాణధారణం తస్మాత్ జైవం రూపం కృత్వ ప్రవేశం కాబట్టి ఈ ప్రాణాలను ధారణ చేసుకున్నందు అంటే ప్రాణం అంటే ఇక్కడ శ్రీ పండిత్ పీతాంబరి చెప్పిన నలభై అంకంలో ప్రాణిజే ఇంద్రియ తిశ ఆధిక వస్తునక అభిమాని రూప స్వామి హోనే కరి ప్రాణం అంటే ఇంద్రియాలు ఉపలక్షణంగా ముఖ్య ప్రాణం కూడా తీసుకుందాం వీటినన్నిటినీ ప్రేరక రూపం అభిమానించి స్వామి రూపంలో అభిమానించి అతడు జీవరూపాన్ని పొందినాడు ఇదే ప్రాణధారణం ప్రాణధారణం అంటే ఇక్కడ ఈ ఇంద్రియాలను ముఖ్య ప్రాణాన్ని అభిమానించడమే ప్రాణధారణం అంటాడు దీన్నే కూడా అనవచ్చు ప్రేరణక అర్తపనా ప్రాణధారణ కయ్యే స్వామి రూపం లోపల ఉండి ఇంద్రియాలను ప్రేరేపించడం అనేటువంటి కర్తృత్వ అభిమానమే ఇక్కడ ప్రవేశము అని తెలుసుకోవాలి తెస్తే ఇసు పరమేశ్వరుకు జీవభావే ఈ ప్రాణాలను అభిమానించినందున జీవోభావం వచ్చింది ఆ శుద్ధ చైతన్యానికే జీవభావం ప్రాప్తమైంది జీవ సంబంధి రూపకరకే ప్రవేశకర్త భయ ఐసహాయ్ అంటే జీవభావం చేత ప్రవేశమై ప్రవేశం అంటే ఈ స్థూలాది శరీరాలను అభిమానించి జీవోభావాన్ని పొందినాడు ఎవరు ఆ అవికృతమైనటువంటి శుద్ధ చైతన్యమే అవిక్రియ బ్రహ్మమే విలక్షణమైనటువంటి వికారి రూపమైనటువంటి నామరూపాలను పొంది స్థూల రూపకంగా ఈ స్థూలాది శరీరాలను అభిమానించి జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడు అని పది శ్లోకాలు తెలుసుకుందాం మిగతా శ్లోకాలు రేపు తెలుసుకుందాం సహనాభవతు సహనవనక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినధీతమస్ మా విద్విషావహే ఓ శాంతిశాంతిశా